అదే నువ్వు స్వస్వరూప సాక్షాత్కార జానాన్ని స్వాత్మధర్మాన్ని చైతన్యాన్ని ప్రకాశాన్ని జ్ఞానాన్ని ఆనందాన్ని సల్లక్షణంగా సద్దర్శనంగా సన్నిష్ఠగా నువ్వు ఎప్పుడైతే నిలబెట్టుకున్నావో అప్పుడేమైపోయింది నిరాకారం నిరంజనం నిర్మలం నిత్య సర్వగత స్థాణు అచలోయం సనాతన ఈ నిర్ణయాన్ని నువ్వు ఎప్పుడైతే పొందేవో ఆకాశాన్ని దాటి ఆత్మస్థితికి వెళ్ళిపోయాడు చిత్ శక్తిని దాటి సత్స్థితికి వెళ్ళిపోయాడు సచిదానందంలో చి ఆనందం అన్న లక్షణాలకి ప్రాధాన్యత లేది సల్లక్షణానికే ప్రాధాన్యత సత్స్థితికే ప్రాధాన్యత సద్బ్రహ్మ సత్ అంటే బ్రహ్మమే అయి ఉన్నది అంతే దాటేశాడు పంచకోశాలు దాటేశాడు పంచభూతాలు దాటేశాడు ఈ సంక్షణం సద్దర్శనం ద్వారా ఎంతకాలం అయితే నువ్వు చిక్తికి లోబడి ఉంటావో ఎంతకాలమైతే చిత్త వృత్తికి లోబడి ఉంటావో నువ్వు పునః జన్మాంతర ప్రాప్తి దేహాంతర ప్రాప్తి కర్మ సంగతం అనాత్మ సంగతం అధ్యాస సంగతం అజ్ఞాన సంగతం అవకదాపం నీకు ఆ ప్రకృతి ఎప్పటికైనా సరే ఎన్ని జన్మలకైనా సరే సల్లక్షణాన్ని బలపరిచి సద్దర్శన స్థితిలో సన్నిష్ఠుడయ్యేటట్లుగా నిన్ను పరిణమింపచేయడానికి సహాయకారిగా పనిచేస్తుంది ఆ చిశక్తియే జగజ్జనని ఈ చిత్తవృత్తియే జీవుడు వేరే లేదు ఈ చిత్తవృత్తి ఎప్పటికైనా ఆ చిత్శక్తి ఆధారంగా పనిచేయవలసింది ఎప్పటికైనా పరిణమించి చిశక్తి యొక్క సహాయంతో సద్దర్శనాన్ని పొందాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ సచ్చిదానంద ఘనంలో సత్తే ఉంది గాని చిత్తు ఆనందం లేవు జాగ్రత్తగా వ్యవహారశీలమయ బ్రహ్మకర్మ సమారభేగా ప్రారంభమైనటువంటిది చిశక్తి సత్తు నుంచి చిత్ శక్తి వ్యక్తం అవడమే బ్రహ్మకర్మ సమారభే ఇది మనకు అర్థం కావటం కోసం అని అనేక రకాల పేర్లతో చెప్పారు ఎన్ని పేర్లతో చెప్పినా జరిగింది ఇదే వాస్తవం ఇదే జరగబోయేది కూడా ఇదే ఎంతకాలానికైనా సరే జరిగేది కూడా ఇదే నీవెప్పటికైనా సరే నీ చిత్త వృత్తి శూన్యం ఈ రెండు ఒకటే చిత్త శూన్యం ఆ చిదాకాశం రెండు ఒకటే ఇక్కడిది అక్కడ కనెక్షన్ ఉంటుంది అనమాట ఈ వ్యష్టి శూన్యస్థితి నుంచి సమిష్టి స్థితికి ఒకేసారి పరిణామం జరిగిపోదు రేపపాట్లో జరిగిపోతుంది అందుకనే ఉన్నారు నిర్వాణ స్థితి ఎంత ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆత్మసాక్షాత్కార జ్ఞానాన్ని పొందుతారు హరి ఓ శ్రీ గురుభ్యో నమ హరి ఓర్ణమద పూర్ణమిదం పూర్ణ పూర్ణము దశమాదాయ పూర్ణమేవా వశిషేస్యో నమ నారాయణ నారాయణ